వండె లౌకికము వండె వైదికము రెండొడలచాచ ఉండునా పాదములు తెగి మోక్ష మార్గము తెరువైన దేహికి మగిడి లోకము చింత మరియేలా సగము విత్తులకునూ సగము పాకమునకు తగునా ఒక్కటే కాయ తరిగి పెట్టినో నలువంక దైవము నమ్మిన ఎట్టివారికి మనుష్య బుద్ధి మరియేలా తులతూగ నసలు బత్తుడు నోరు దోడేలు మెలగిన ఎట్టయితే మెచ్చునాదేవుడు పక్కక శ్రీ వెంకటేశు దాసుడైతే మక్కువ అవుగాములు మరియేలా దిక్కుల ఏనుగునెక్కి దిడ్డి దూరపోతేనూ వెకసమవుగాక ఇది విన సంగతి అవునా